ీరుద్ధ్యో నమే ఓంతుమాలయత్పాదశంకరకర ఓం సహనా తేజశ్రీ నావీతమస్త మాద్విషామహే ఆ పరమాత్మ ఈ జగత్తునందు ప్రవేశించినాడు అంటే జగత్తనంత సమష్టి దేహంగా తీసుకుంటారు జగత్తును సమష్టి దేహంగా తీసుకుని అంటే విరాట్ దేహము దాని ముందు పరమాత్మ ప్రవేశించినాడు ఎలాగంటే అది అది సమష్టిలో దృష్టిలో చూసినట్లయితే స్థూలదేహము తయారు చేసి పంచభూతముల నుండి సూక్ష్మదేహం కూడా స్థూలదేహము సూక్ష్మదేహము మొత్తం దేహేంద్రియమున సంఘాతము దాని ఎందు ఆ పరమాత్మ చైతన్య రూపంగా ప్రవేశించినాడు అని వాక్యం ఏష ఇహ ప్రవిష్ట ఇది చాలా జటిలమైన వాక్యం అది ఎలాగా ప్రవేశానికి అర్థమేమిటి ప్రవేశశ్ృతి అని సర్వత్రా ఈ ప్రవేశశృతి ఉంటుంది తైతిరేయంలో ఉంది తత్సృష్ తదేవాను ప్రావిశత్ తదను ప్రవిశ్య సత్య భవత్ అని తైత్రీయంలో కనపడుతుంది అలాగే రం శ్రీమానం విదార్య ప్రావిశత్ అని ఐతిరేయ ఉపనిషత్తులో వస్తుంది సర్వత్రా ఈ ప్రవేశిస్తూ జీవేనాత్మన అను ప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అని చాంద్రోగ్య ఉపనిషత్తులో వస్తుంది సో ప్రవేశిస్కృతి అన్నది ప్రతి ఉపనిషత్తులోనూ కనపడుతుంది అంటే పరమాత్మ ఈ జగత్తును నిర్మాణం చేసి దాంట్లో ప్రవేశించినాడు అప్పుడు హిరణ్యవర్భ రూపంగా అదే ఎష్టి దేహాన్ని నిర్మాణం చేసి జీవరూపంగా దాంట్లో ప్రవేశించినాడు అని వ్యవస్థ దీని మీద ఒక శంక ప్రశ్న ఈ ప్రశ్నకి ఏ సమాధానం సమాధానం ఉంటే ప్రశ్న సమాధానం వల్ల కొంత కొంత నాటకాన్ని నడుస్తుంది ఫైనల్ సిద్ధాంతం తర్వాత వస్తుంది కొంత గడబిడ నడిచిన తర్వాత సో అక్కడ ఉన్నాం మనం భాష్యకారులు ఆ ప్రశ్న చూడండి నన్ను పరేణం యాకర్త వ్యాకృతం సర్వతో వ్యాప్తం సర్వదా జగతే ఇప్పుడు ప్రశ్న ఒకట్లా ఎవరెత్తుతున్నారు ఆ పరమాత్మ పరా అంటే పరమాత్మ ఆ పరమాత్మయే వ్యాకరణము చేసే కర్త వ్యాకర్త నామరూపం వ్యాకరణము చేసిన వాడు పరమాత్మయే సో ఆ పరమాత్మ చేత వ్యాకృతమైనది అవ్యాకృతమై జగత్తుగా ఇప్పుడు వ్యాకృతమైనది పరమాత్మ చేత వ్యాకరణము చేయబడినదై సర్వదా జగత్ అటువంటి పరమాత్మ చేత అంటే జగత్ అనేది ఆ వాక్యాన్ని కొంచెం పంక్తి లగాన పడతాహే అంటారు ఆ పంక్తిని కూడా ఆ అన్వయించాల్సి ఉంటుంది కదా ఇప్పుడు జగత్తు జగత్ అంటే అర్థమైతే వ్యాకృతానికే జగత్ అని పేరు అవ్యాకృతాన్ని జగత్ అని అన్నానికి వీరలేదు జగత్ కాబట్టి అవ్యాకృతం జగత్ అనాల్సి ఉంటుంది వ్యాకృతము అంటే జగత్ ఈ జగత్తు వ్యాకృతము నామరూపాత్మకముగా వ్యాకరణము చెంది ఉన్న ఈ జగత్తు పరమాత్మ చేత వ్యాకరణము చేసిన పరమాత్మ చేత సర్వదా వ్యాపించబడియే ఉంటుంది కదా వ్యాప ముందు వ్యాకరణం చేసిన తర్వాత ప్రవేశించేడనే మాట్లాడలేకపోతుంది పరమాత్మ చేత జగత్తు సర్వదా వ్యాపించబడియే ఉంటుంది సర్వతో తర్వాత జగత్ అంతా కూడా వ్యాపించబడి ఉంటుంది అంతా కూడా వ్యాపించబడి దేశ దృష్ట్యా జగత్తు ఏ కాలం ఉంటుందో ఆ కాలం కూడా సర్వదా జగత్తు పరమాత్మ చేత వ్యాకరణం వ్యాపించబడియే ఉంటుంది ఇది ఎలా ఉందంటే వాక్యం తరంగమును తయారు చేసి నీరు దానిలో ప్రవేశించినది అన్నట్లు లేదు ఇప్పుడు నీరు తరంగమునందు సర్వదా వ్యాపించి ఉంటుంది తర్వాత తరంగం ఎంత అంతా వ్యాపించి ఉంటుంది అదేవిధంగా జగత్తును వ్యాకరణము చేసిన పరమాత్మ వ్యాకరణము చేయబడిన జగత్తును సర్వకాలముల ఎందు సర్వదేశముల ఉన్నాడు కదా ఇంత ప్రవేశించడం ఏమిటి లేకున్నవాడు వచ్చేసింటే ప్రవేశానికి అర్థం కానీ వ్యాపించియే ఉన్నాడు కదా సహ కథం ఇహ ప్రవిష్ట పరికల్ప్యతే ఆ విధముగా సర్వదేశముల సర్వకాలంలో ఎందు వ్యాకృతమైన జగత్తును వ్యాపించియే ఉన్నటువంటి వ్యాకర్తయపు పరమాత్మ ఈ మంత్రంలో ఈ జగత్తునందు ప్రవేశించినాడు అని మీరు ఆ కల్పించి చెప్తున్నారే ప్రవేశించాడు అని కొత్తగా ఈదో చెప్తున్నారు అది ఎలా కుదురుతుంది కథం అది ఎట్లు పసుదును ఎందుకో తెలుసున్నా హీ అంటే బికాస్ ఎందుకో అప్రవిష్టో హి దేశం ఈ ప్రవేశించుట అనేది అర్థమించుకున్న ఒక సందర్భం ఉండాలి ప్రవేశించేవాడు పరిచ్ఛిణుడై ఉండాలి అల్పుడై ఉండాలి తర్వాత వాడు ప్రవేశించని స్థానం ఒకటి ఉండాలి అక్కడికి వెళ్ళి వీడి ప్రవేశిస్తాడు సర్వవ్యాపకు నాకు ప్రవేశించడం అనేది ఎక్కడ ప్రవేశించాలో అక్కడ ఆల్రెడీ ప్రవేశించియే ఉన్నాడు కదా కాబట్టి సర్వవ్యాపకమైన పరమాత్మ ప్రవేశించటము పొసదు అల్పమైనటువంటి అంటే పరిచ్ఛిన్నమైనటువంటి తత్వం ఏదైనా ఒకటి ఉంటే జీవుడున్నాడనుకోండి ఈ దేహాన్ని వదిలిపెట్టి ఆ దేహంలో ప్రవేశించాడని మీరు చెప్పచ్చు అంతేగాని సర్వవ్యాపకమైన పరమాత్మ ప్రవేశించాడు అని ఎలా చెప్పగలుగుతారు ప్రవేశించడానికే పరమాత్మ లేని దేశమే లేనప్పుడు ప్రవేశించటము కుదరదు ఉదాహరణకి యథా పురుషేణ గ్రామాది అది అనుకూల దృష్టాంతం నా ఆకాశ కించిటి నిత్య ప్రవిష్టత్వాత్ అది వ్యతిరేక దృష్టాంతం ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు వాడు గ్రామంలో ప్రవేశించాడు అని మనం చెప్తాం అంటే అక్కడ అర్థం ఏమిటి మనిషి పరిచ్ఛిందుడు అంతకుముందు గ్రామంలో వాడు ప్రవేశించి లేడు ఇప్పుడు ప్రవేశించాడు ఏమండి ఇక ఆకాశం ఉంది ఆకాశము పదనాలు చోట్ల ప్రవేశించింది అని మనం చెప్పం ఆకాశము దేని ప్రవేశించదు ఎందుకంటే ఆకాశము లేని దేశమే లేదు అసలు దేశ సర్వదేశములో ఆకాశముందే ఉన్నాయి ఆకాశం ఉంటేనే దేశం అనేది ఉంటుంది కాబట్టి ఆకాశము వెళ్ళి ఇప్పుడు మీరు చెప్పగలగా ఆకాశము బస్సు కాకినాడ వెళ్ళింది వెళ్ళి కాకినాడలో దిగింది అని చెప్పగలరా ఎందుకంటే ఆకాశం ఎక్కడ ఉంది బస్సులోనూ ఉంది కాకినాడలోనూ ఉంది ఇప్పుడు ఉంది ఎప్పుడు ఉంది ఎల్లప్పుడూ కాబట్టి అపరిచ్ఛిన్నమైన ఆకాశము దేనినైనాను ప్రవేశించనని చెప్పుట పొసగదు కదా ఎందువలన నిత్య ప్రవిష్టత్స్వాలు సర్వకాలముల ఎందు ప్రవేశించియే ఉన్నది కనుక అదేవిధంగా పరమాత్మ ఈ జగత్తునందు ప్రవేశించను అని మీరు ఎట్లు చెప్పగలరు అని ప్రశ్న సమాధానం అక్కడ బ్రాకెట్లో ఈ సమాధానమే సిద్ధాంతం అని సిద్ధాంతం రావడానికి చాలా టైం ఉంది ప్రస్తుతానికి ప్రశ్నకి సమాధానం చెప్పారు ఇప్పుడు అడుగుతూ ఉంటారు ఆత్మ అంటే విజండి అని అడుగుతారు అడిగితే వెంటనే మొత్తం ఆత్మస్వరూపం అంతా వాడు ఇది చెప్పేస్తే వాడికి ఏం తెలుస్తుంది ఏదో చెప్తాం ఆ సందర్భాన్ని బట్టి చూడ నువ్వు మాట్లాడుతున్నావు కదా నీ దేహము చేసి చూసుకో నాకు చూశాను ఆ దేహమును చూసి ఎవరు నేను అదే ఆత్మ ప్రస్తుతానిగా తెలుసుకుని ముందుకు నడు తర్వాత చూద్దామని చెప్తారు ఆ విధంగా సమాధానం ప్రస్తుతానికి సమాధానం చెప్తున్నారు ఏమని పాషాణ సర్పాధిపతి ధర్మాంతరేణి అది సంగ్రహవాక్యం పాషాణ సర్పాధిపతి పాషాణ దానికి చెందిన ఆనందగిరి వ్యాఖ్యానం చేశాడు రాతి లోపల కప్ప ప్రవేశించినట్టుగా రాతిలో కప్ప ఉంటుందిగా జాతి లోపల తప్పుందని లోకంలో ప్రసిద్ధి అలా కథ కూడా చెప్పారు శివాజీ మహారాజ్ రాజ్యాన్ని పరిపాలిస్తూ సమర్థరామదాస్తో అంటాడు రాజ్యంలో ఉండే సకల జనులకు నేను ఆహార వ్యవస్థ చాలా సమర్థవంతంగా చేసినాను అని చాలా గర్వంగా చెప్తాడు శివాజీ మహారాజ్ ఇప్పుడు సమర్థరామదాస్ ఓహో చాలా సంతోషమై నీకు నేను దృశ్యం చూపిస్తాను నాతో అని తీసుకువెళ్ళి అక్కడ ఒక రాయి ఉంటే రాతి మీద కొట్టమంటాడు ఇంకో రాచితో తీరా కొడితే ఆ రాయి తగిలి లోపల నుంచి కప్ప బయటకు వస్తుంది అప్పుడు సుమర్థరామదాస్ ఏమని అడుగుతాడంటే ఆ రాతి లోపల కప్పకి ఆహారం వ్యవస్థ నువ్వు చేసేవా లేకపోతే మరే వాళ్ళు ఏమైనా చేశారా అని అడుగుతాడు అదైతే నేను చేయలేదు ఆ గప్పక వ్యవస్థ మాత్రం నేను చేయలేదు మరి అయితే ఎవరు చేశారంటావు ఆ ఈశ్వరుడే చేసినాడు అలాగే మరి సకల జగత్తుకి కూడా ఆ ఈశ్వరుడే వ్యవస్థ చేస్తాడు తప్ప నేను చేసుకున్నాను అనే అహంకారము తాగదు అని సమర్థ రామదాసు శివాజీ మహారాజుకి ఒక గుణపాఠాన్ని నేర్పేడు అని ఒక కథ ఉన్నది మీరు వినలేదా కథ కాబట్టి రాతి లోపల కప్ప ఉన్నది ఇప్పుడు ఆ రాతి కప్ప ప్రవేశించినట్టుగా ఈ జగత్తులో దేవుడు ప్రవేశించాడు అని చెప్దాము ఏమండి లేదా ఆది శబ్దం ఉంది అక్కడ పాషాణ పాషానే స ఆదిశుద్ధైనా నారికేలే తోయమివ అని ఆనందగిరి ఇచ్చాడు ఇప్పుడు కొబ్బరికాయలో నీరు ఎలా ప్రవేశించింది ఆ విధంగా ఈ జగత్తులో పరమాత్మ ప్రవేశించినాడు అని చెప్తాం ధర్మాంతరేణ అంటే నారి రాయి అది ఇనార్గానిక్ కప్ప అది ప్రాణం లేనిది రాయి ప్రాణం లేని రాతియందు ప్రాణము గల పర కప్ప ప్రవేశించినట్టు అలాగే పెంకు పెంకు లోపల గట్టిగా ఉన్నటువంటి ఆ కొబ్బరి ముక్క అలాగంటే ఆ బుర్ర బుర్ర లోపల ఆ గుండు లోపల అది ఘన పదార్థం ఘన పదార్థము నందు ద్రవ పదార్థము ప్రవేశించింది అదేవిధంగా జడమైన జగత్తునందు ప్రవేశించినాడు అని చెప్తాను అంటే ద్వైతం వచ్చేస్తామని గమనించారో లేదో ఒక మరి అదే ఈ ఈ గోళ ఇప్పటితో మొదలుపెట్టేది కానీ తారీఖు ఎంతండి మూడో తారీఖు ఇవాళ చూద్దాం ఏ తారీఖు బయటపడతామో దీని నుంచి దీన్ని వివరిస్తున్నారు అథాత్ సత్ పడ ఆత్మానైవ రూపేణ ప్రవివేశ చూడండి పాషాణ సర్పాదులేం ధర్మాంతరముగా ఇంకొక ధర్మంతో ప్రవేశించారు ధర్మ మరి ఒక ధర్మమును పొందుట ద్వారా వాటి అందరి సర్పము మొదలైనవి వలె ఒకటి మరి ధర్మమును పొందుట ద్వారా ప్రవేశించినదని చెప్పవచ్చు దాన్ని ఆ దృష్టాంతాన్ని అలాగే జాగ్రత్తగా మేనేజ్ చేయండి దృష్టాంతం మీద సమస్యలు లేవనర్ పాషాణాత్ బాహ్య సర్పాది తన ప్రవిష్టైకి శంకాపోహార్థం సహజించారు ఓహో యథా పాషాణే సహజం అలాంటి వాక్యం ఉందా అక్కడ యథా పాషాణే సహజ అంతస్థస్త నారికేలేవా తోయం అని తర్వాత రాబోతుంది తర్వాత అది వివరిస్తున్నారు వివరిస్తారు ఆ ధర్మాంతరేణా అనే మాత్రమే ఆయనే వివరిస్తారు ధర్మాంతరేణా అంటే మరి ఒక ధర్మముతో ప్రవేశించి ధర్మం అంటే దాని ప్రోపర్తి ఓకే వివరిస్తున్నారు ఇప్పుడు పర తన యొక్క అపరిచ్ఛిన్న దేశకాలవస్తు పరిచ్ఛేద రహిత స్వరూపంతో ప్రవేశించే చెప్పడానికి వీర్లేదు ఎలా ప్రవేశిస్తాడో అలా ప్రవేశించడం కుదరలేదు ఎందుకంటే ప్రవేశిస్తూనే పరిచ్ఛిన్నం వచ్చేది అయిపోతూ ఉంటుంది కాబట్టి పరమాత్మ తన యొక్క అఖండ రూపంతో ప్రవేశించాడు అని చెప్పడానికి వీరలేదు ఆ పరమాత్మ పరమాత్మ తన కొంత మార్పును తెచ్చుకుని ప్రవేశించాడు అని చెప్పాల్సి ఉంటుంది అవతారం ఉంటే అలాగే ఉంటుంది అవతారం ఉన్నారు అవతారం ఉంటే ఇది కిందకి దిగడం కిందకి దిగడం అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతమైన పరమాత్మ ఒక దేశంలో ఒక కాలంలో ఒక దేహం రూపంగా ప్రకటన అది పై నుంచి కిందకి దిగడం అంటే కాబట్టి ఆ పరమాత్మ తన తన మార్పును తెచ్చుకుని ఈ జగత్తు నుండి అని చెప్పాల్సి ఉంటుంది ఎలాగైతే నావిలము సర్వము అనే దృష్టాంతం ఆ దృష్టాంతం ఆయనే చెప్తారు అడుగుతాము కింతరి మరి మరేమే అంటే పరమాత్మ స్వరూపంతో ప్రవేశించడం లేదంటే మరి ఎలా ప్రవేశించినట్టు అంటే దానికి సమాధానం తత్సహర్మాంతరేణ ఉపజాయే అదే అది ఎలా అవుతుందంటే ప్రవేశించ ప్రవేశించడం అంటూ ఏముండదు దాని లోపలే ఉంటుంది ఇప్పుడు కొబ్బరికాయ లోపల నీరు ప్రవేశించింది అంటే ప్రవేశించడం అంటే ఉండదు కొబ్బరికాయ లోపల నీరు ఉంటుంది ఉండి ఆ నీరు ఆ కొబ్బరికాయ లోపల ఉంటూనే అట్లా ధర్మా ధర్మాంతరంగా మారుతుంది కొబ్బరికాయ లోపల ఒక రసము ప్రవేశిస్తుంది రసం ఉంటుంది ప్రవేశించక్కర్లా ఉంటుంది ఆ ఉన్న రసము మిగతా చుట్టూ పెంకు ఆ గట్టి ఘన పదార్థము తయారయ్యే సందర్భంలో ఇది ఘన పదార్థ ధర్మాన్ని విడిచిపెట్టి ద్రవ ధర్మాన్ని స్వీకరించి లోపల అది పెరుగుతుంది అంతే తప్ప అక్కడే ఉంటుంది అక్కడ ఉంటూనే సపోజ్ కొబ్బరికాయ లోపల మొత్తం అంతా కూడా బుజ్జే ఉందనుకోండి అప్పుడు ఏదైనా ప్రవేశించింది అనే మాట ఉంటుందా ఉండదు అక్కడ ఏమైందంటే కొబ్బరికాయ పెంకు ఉంది గట్టి పదార్థం ఉంది మధ్యలో నీరు వచ్చింది అంటే చుట్టూ ఉన్నదానికంటే విభిన్నమైన పదార్థంగా వచ్చిందని విభిన్నమైన తత్వంగా వచ్చింది దానివల్ల ప్రవేశించింది అని చెప్తున్నారు ఇప్పుడు అంతా రాయి అనుకోండి దాంట్లో ఏదో ప్రవేశించింది అనే మాట ఉండదు అంతా రాయి కాకుండా మధ్యలో ఖాళీ వచ్చి ఆ ఖాళీలో ఒక జీవ పదార్థం కనపడేపటికీ ఇది ఎలా ప్రవేశించింది అని మీరు అడుగుతున్నారు అవునండి కాబట్టి ప్రవేశించింది అనే మాటలో దాంట్లో ఉండే వైలక్షణ్యం ఏమంటే ప్రవేశించిందని మనం మాట మనసుకే అంటున్నాము వాస్తవంలో ప్రవేశించదు అక్కడే ఉంటుంది కొబ్బరికాయలో నీరు ముందు కొబ్బరికాయ తయారయ్యాక నీరు ఇంజక్షన్ చేసినట్టుగా ప్రవేశిస్తుందా ప్రవేశించదు నీరు ఉంటుంది మరి అక్కడే ఉంటే చుట్టూ ఉన్నదంతా ఘనపదార్థం అయితే ఇది ఘనపదార్థం కాలేదు కదా కాలేదు ఇది కూడా ఘన పదార్థం అవ్వదు ఇది ద్రవ పదార్థంగా తయారవుతుంది దాంతో మనకి ప్రవేశించిందనే అభిప్రాయం ఏర్పడుతుంది అప్పుడు ప్రవేశించింది అని మనం పదప్రయోజనం చేస్తాం వాస్తవానికి కరే ఉంటుందండి సో తత్స దానియల్లే ఉంటుంది ఉంటూనే దానియల్లే ఉండి సరిగ్గా అది ఎలాగ తయారైందో ఇది కూడా అలాగే తయారైతే ప్రవేశించడం అనే మాటే ఉండదు దానివల్లే ఉంటూ దా దేని ఎందుందో దానికంటే విలక్షణమైన ధర్మంతో తయారవుతుంది పుడుతుంది అక్కడ అప్పుడు ప్రవేశించింది అనే మాటని మనం వాడుతూ ఉంటాం కొబ్బరికాయలో ఎలా ప్రవేశించింది అన్నట్టుగా ఏమ ప్రవిష్ట ఇది పక్షితే చాలా చక్కగా చెప్పారు అక్కడ ప్రవేశించి లేదు కానీ ప్రవేశించింది అని మనం మాట వరసకు అంటాం ఉపచరి ఉపచారం ఉంటే మాట అర్థం నన్ను ఉపచారం అది కానిగా అది అని చెప్పుక ఉపచారం కొబ్బరికాయలో నీరు ప్రవేశించలేదు అక్కడే ఉంది కొబ్బరికాయలో నీరు ప్రవేశిస్తుందా అక్కడే ఉంటుందా అక్కడే ఉంటుంది ఈ మధ్యన మామిడికాయలను ఇంజక్షన్ ఇచ్చి ముగ్గిట్లే చేస్తున్నారు ఆ ఇంజక్షన్ ఇచ్చే పదార్థం చాలా హానికారకము అని నేను న్యూస్లో చదివాను సో ఆ విధంగా ఆ విధంగా కొబ్బరికాయలో నీరు ఇంజక్షన్ ఇచ్చారని ఎవరలేనా ఇవ్వలేదు అక్కడే ఉండేది కొబ్బరికాయలోనే ఉండేది మరి అక్కడే ఉంటే ఇంకా ప్రవేశించడం ఏమిటి ప్రవేశించడం ఏం లేదు మరి ప్రవేశించింది అంటున్నారే ప్రవేశించడం లేకున్నా ప్రవేశించింది అని మాట వలసకు అంటున్నాను అలాగే పరమాత్మ సర్వ జగత్తు నుండు ఉండనే ఉన్నాడు ఇంకా ప్రవేశించడం ఏమిటా అంటే పాటవరస కన్నా ఉండే ఉపచారము అని సమాధానం బాగుండగా సమాధానం ఉపచరించే ప్రవేశమును ఆరోపించి చెప్తున్నారు ఆరోపించి చెప్పడం లేని ప్రవేశాన్ని ఉన్నట్టుగా ఆరోపించి చెప్పడం ఉపచారము ఉదాహరణకి యథాపాషాణే సహజ అంతి వాయుం రాసి ఎందు పాము పాము అంటే పెద్ద దాసు పాములు లేదా పెద్ద పాములు కాదు ఏదో చిన్న పాములు లాంటిది ఓ పురుగు అది ఎలా వస్తుందంటే ఇప్పుడు రాయి నిర్మాణంలోనే ఇది ఎలాగంటే ఇప్పుడు బస్తాలో ఒక గోని సంఖ్యలో విత్తనాలు వేశారనుకోండి గోన సంఖ్యలో విత్తనాలు వేశారనుకోండి ఆ విత్తనాలు గోన సంఖ్యలో ఉండగానే అంకురించాయనుకోండి చెప్పండి అంటే గోని సంఖ్య ఆ విత్తనాలకు అంకూరించడానికి కావలసిన న్యూట్రిషను ఈ సం ఇచ్చిందనే అర్థం సంచి ఇచ్చిందని కాదు సంచీ లోపల ఉన్నాయి విత్తనాలు ఆ విత్తనాల్లో అంకూరించే సామర్థ్యం కూడా సహజంగానే ఉన్నది చుట్టూ సంచి ఉన్నప్పటికీ ఆ విత్తనాలు వాటిని ఉండేటువంటి సహజశక్తితో అంకురించేవి అప్పుడు మనం ఏమంటాము గోని సంఖ్య లోపల అంకురములు ప్రవేశించినవి అని మాట వర్షం అనుకున్నాం అలాగే పాషాణం లోపల రాయి నిర్మాణం అయ్యి టైంలోనే లోపల ఏదో చిన్న గుడ్డు ఏదో ఒకటి లోపల ఇరుక్కుంది ఆ రాయి తయారవుతుండగా అలా అనుకోండి చేకెట్లు అయితే దానికి రాయి నిర్మాణం అవుతుండగానే దాని లోపల ఆ జీవతత్వం ప్రవేశించింది ఆ రాయితో పాటుగా అది అక్కడ ఉంది రాయి కంటే విలక్షణమైనది రాయిలో మార్పు చేర్పు ఏముండదు కానీ ఈ జీవతత్వము రాతి లోపల ఉన్నప్పటికీ రాతిలాగా బిహేవ్ చేయలేదు రాయిలాగా అలా జడంగా పడి ఉండే బిహేవియర్ కాదు దాని ఎందు చేతనత్వం ఉన్నది కాబట్టి ఏమవుతుందంటే దాని నుంచి ఆ చిన్న గుద్దులాగా అది పగిలి చిన్న పురుగు వచ్చి దాని ఎందు ఆ గుడ్డు లోపల ఉన్నటువంటి న్యూట్రిషన్ పదార్థములను స్వీకరించి అది కొంచెం పెరిగింది ఈ లోపల ఎవరో పొడగొట్టాడ రాగింది దాని ఎందుకు బయటపడింది అప్పుడు వీడేమంటాడంటే అది ప్రవేశించింది అంటాడు ప్రవేశించలేదు దాని ఎందు ఉన్నది మాట వరసకి ప్రవేశించింది అని అంటున్నాడు ఒకసారి ఏమైందంటే ఈ పచ్చడి ఉబ్బుకునే ండకర్ర ఆ బండకర్ర ఒకటి ఉంది ఈ బండకర్ర కిర్కెట్ కిర్కెట్ అని సౌండ్ చేయడం ప్రారంభించింది సౌండ్ చేయడం ప్రారంభిస్తే దాని లోపల ఏదో దేవత ఉంది అని దానికి పువ్వు దానికి పసుపు ఏదో పెట్టే ప్రయత్నం ఎవరిలో పువ్వులు సమర్పించి దండం పెట్టే ప్రయత్నం చేసి చేయబోయారు నేను చెప్పాను అలాగే అక్కర్లేదు మీరు దండాలేం పెట్టక్కర్లేదు దాని లోపల పురుగు ఉన్నది పురుగు ఉన్నది అంటే దాంట్లోకి ఎలా వచ్చింది అంటే ఎలా ప్రవేశించింది అనే ప్రశ్న ఎలాగో అలా ప్రవేశించింది ప్రవేశించలేదు దాంట్లో దాని ఉన్నది దాంట్లో నిజానికి ప్రవేశం ఏమీ లేదు ప్రవేశము లేకుండా ప్రవేశం ఉన్నట్టుగా ఓకే రాతి ఎందు నేను తెలుగులో సామెతాన్ని అలా చెప్పాను ఇక్కడ శంకరులు అయితే రాతి ఎందు పా ఓకే నారికేలేవా తోయం ఇది మరీ చేయిక నేను రాచు సర్పాన్ని కష్టపడి వ్యాఖ్యానం చేశాను నారికేలేవా తోయం నారికేలంలో నారికేళము అంటే కొబ్బరికాయ కొబ్బరికాయలో నీరు ప్రవేశించదండి దాంట్లోపలే ఉంటుంది ఆ పెంకు పెరుగుతున్నప్పుడే లోపల గట్టి పదార్థం పెరుగుతున్నప్పుడే నీరు కూడా పెరుగుతూ ఉంటుంది అయితే మనకి ఏమవుతుంది ఆ పెంకును ఆ గుజ్జు ఘన ఇది జన పదార్థం కంటే భిన్నమైన ధర్మము కలిగిన ద్రవము దాంతో ఎప్పుడైతే ధర్మాంతరము కనపడిందో ప్రవేశించింది అనే ఒక మాట వచ్చింది అలాగే దేహము జడము దేహేంద్రియముడు మనస్సు జడము ఆత్మచైతన్యం చేతనం ఈ జడము అనే ఈ సంఖ్య లోపల చైతన్యం మీకు ఎప్పుడైతే ప్రకాశిస్తుందో ఎలా ఇది ఎక్కడ ప్రవేశించింది ఎప్పుడు ప్రవేశించింది ఎలా ప్రవేశించింది అని ఈ మాటలు వచ్చినది వాస్తవంలో అది ఉపచారమే తప్ప అంటే మాట వలసకి ప్రవేశమని తప్ప యథార్థంగా ప్రవేశం లేదు అక్కడే ఉన్నది అని సమాధానం బాగా చెప్పారు ఇద ప్రశ్న తదేవా విశతి శ్రుతే సభావాంతరం అనాపన్నే కార్యం సృష్టవా లేదు ప్రశ్న ప్రశ్న ఏంటంటే అవండి ప్రవేశం అనేది అసలు లేనే లేదు అది ఉపచారం అని మీరు కొట్టి పాటిస్తారు కానీ మాకు మంత్రాలు అలా కనపడటం లేదు మంత్రాలు ప్రవేశం ఉన్నట్టుగానే చెప్తున్నాయి పైగా ఈ మంత్రంలో సేష ఏహ ప్రవిష్ట హాని ఇటు ఉంది అదే మీరు తైత్రీయానికి వెళ్తే అక్కడ ఎలా ఉందంటే దానిని సృష్టించను సృష్టించిన తర్వాత అను తరువాత అని కూడా ఉంది సృష్ అంటే కూడా హాఫ్ గర్భు అంటే తర్వాత అనే మాట దాంట్లో వస్తుంది కాబట్టి ముందు సృష్టించి తర్వాత దాంట్లో ప్రవేశించను అని మనకి సృష్టి స్పష్టంగా చెప్తుంది తర్వాత ఇంకొకటి దాంట్లో అంతకు ముందే ఉంది అన్నట్టుగా మీకు వినపడతాయి నెంబర్ వన్ నెంబర్ టూ అంతకు ముందే ఉండి భిన్నమైన ధర్మంతో పెరిగింది దాంతో ప్రవేశించినట్టుగా మీరు అనుకుంటున్నారు అని నువ్వు చెప్పావు అంటే అది ధర్మాంతరము మరి ఒక ధర్మంతో అది వికసించింది కానీ మరి ఆ వాక్యంలో ఏ పరమాత్మ జగత్తును సృష్టించినాడో ఆ పరమాత్మ మరి ఒక ధర్మమును దేనిని తాను ఎటువంటి ధర్మం అటువంటి ధర్మమును కలిగి ఉంటూనే జగత్తులో ప్రవేశించినాడు అని వాక్యాలు చెప్తున్నాయి కాబట్టి ప్రవేశించాడు అని స్థితి అంటే ప్రవేశించడం లేదని నువ్వంటావు ధర్మానంతరం నువ్వంటావు ధర్మాంతరం లేదని స్థితి చెప్తా దీన్ని అలా చేస్తావు మరి చెప్పు అని ప్రశ్న ఇప్పుడు చూడండి యహాష్ట సహా భావాంతరం అనాపన్న పశ్చా యష్ట ఏ పరమాత్మ అయితే జగత్తుని సృష్టించినాడో స పరమాత్మ భావా అనాపన్నరం అంటే మరి ఒక మరి ఒక రూపమును మరి రూపమును భావంటే రూపం మరి ఒక రూపమును పొందకుండానే కార్య జగత్తుని సృష్టించి కార్యం సృష్వా పశ్చాత్త అంటే అము అనుంది కదా మరి కాబట్టి అంటే పశ్చాత్త తర్వాత ప్రవేశించను రాష్ట్ర అని మనకి స్పష్టంగా కనబడుతోంది వాక్యంలో నువ్వు చెప్పేదానికి దీనికి రెండు తేడాలు వచ్చాయి ఒకటి ప్రవేశము ఉపచారం నువ్వు అంటున్నావు ఈ ప్రవేశం యథా ముఖ్య ప్రవేశంలాగా ఇది చెప్తుంది ధర్మాంతరేణా నువ్వంటున్నావు ఇక్కడ ధర్మాంతరం అనేది లేదు ఏ రకమైన మార్పు చేత్తు లేకుండానే ప్రవేశించడం అని మనకి కనపడుతుంది ఎలాగ దీన్ని నిర్వహించడం యథా భక్ గతి ఇది బుద్ధి గమిక్రియో పూర్వాపరకాలయో ఇతరేతర విచ్ఛేద అవిశిష్ట కర్తదిహాపి ప్రావిషత్ అని ఉంది ఇది వాప్రత్యయం ఇది ఎలా ఉందంటే ఇది భుక్ గచ్చతి అన్నట్టుంది భుక్వా గచ్చతి భోజనం చేసి గచ్చతి వెళ్తున్నారు ఇక్కడ రెండు క్రియలు ఉన్నాయి భుజిక్రియ గమిక్రియ తిక్కి నిర్దేశం భుజిక్రియ తినుటానే ఒక క్రియ వెళ్ళుటా అని రెండో క్రియ ఈ రెండు క్రియలకి విచ్ఛేదం ఉన్నది ఇతర ఇతర విచ్ఛేదం విచ్ఛేదం ఉంటే భుజిక్రియ ఉన్నప్పుడు గమిక్రియ లేదు గమిక్రియ ఉన్నప్పుడు భుజక్రియ లేదు ఇతర ఇతర విచ్ఛేదం ఉన్నది అంతేకాకుండా అవిశిష్ట కర్త ఏ భుజక్రియకి ఎవరు కర్తయో గమిక్రియకు కూడా వాడే కర్త అని మనకి తెలుస్తోంది ఇది వ్యాకరణ ప్రకారం ముక్వా లక్షటి అది రూపం సరిగ్గా అలాగే సృష్వా ప్రారంభించి సృష్టి క్రియ వేరు అంట వేరు సృష్టి సందర్భంలో ప్రవేశం లేదు ప్రవేశం చేసేప్పుడు ఇంకా సృష్టి లేదు రెండు వేరువేరు క్రియలు ఒక క్రియ తరువాత ఇంకొక క్రియ కానీ క్రియలకి పరస్పర విభాగం ఉన్నప్పటికీ ఆ క్రియలను ఆచరించిన కర్త మాత్రం ఒక్కరే అంటే ఒక్కడే అంటే అభిప్రాయం ఏమిటి ధర్మాంతరం ఏం కాలేదు భుజిక్రియలో ఏ ధర్మంతో ఉన్నాడో గమిక్రియందు కూడా అదే ధర్మంతో ఉన్నాడు అదే మనిషిని భోజనం చేసేప్పుడు ఎంత కొడుకున్నాడు నడిచేప్పుడు కూడా అందే కొడుకున్నాడు ఇదే విధంగా పరమాత్మ సృష్టించేప్పుడు ఎలాంటి పరమాత్మయో ప్రవేశించినప్పుడు కూడా అలాంటి పరమాత్మయో కాబట్టి ప్రవేశమే లేదనే మాట ఒప్పగడానికి వీర్లేదు ధర్మాంతరం అనే మాట కూడా అంగీకారం కాదు నతూ సత్య భావాంతరే ఉపజనం మీరు చెప్పినట్టుగా అంతకు ముందు దాని లోపలే జగత్ లోపలే ఉన్నాడు పరమాత్మ కానీ లోపల ఉన్న పరమాత్మ హిరణ్య వేషం మార్చి బయటపడ్డాడు అను అయితే దేహంలోనే పరమాత్మ సూక్ష్మరూపంగా ఉన్నాడు దేహం పుట్టినప్పుడు ఆయన కూడా జీవరూపంగా బయటపడినాడు అని దాని లోపలే ఉంటూ దాంతోపాటే పుట్టి పెరుగుతూ ఆ పుట్టి పెరగడంలో ధర్మాన్ని విడిచిపెట్టి కొత్త ధర్మాన్ని పట్టుకున్నట్టుగా ఎక్కడ ఈ వాక్యాల్లో మనకి కనపడటం ఒకవేళ అటువంటి పరిస్థితి కనుక ఉన్నట్లయితే ఈ వాక్యాలు ఆ విధంగా ఉండడానికి వీలు లేదు నచ్చ స్థానాంతరేణ వీద్య స్థానాంతర సంయోగ లక్షణ ప్రవేశ నిరవయవస్య అపరిచ్ఛిన్న దృష్ట సరే అయితే నీకు నువ్వు చెప్పినట్టుగానే భగవంతుడు ఏం చేసేదంటే ఉన్నాడు ఆయన ఏం చేసేదంటే జగత్తును సృష్టించాడు జగత్తుకు ప్రవేశించాడు ముఖ్య ప్రవేశమే ఇంకా ఉపచారం అయింది కాదు ముఖ్య ప్రవేశమేనే చెప్పుకో అంటే ఆవడానికి వీల్లేదు కదా అదే కదా సమస్య ఎందుకని పరమాత్మ నిరవయముడా కాదా నిరవయముడు అపరిక్షులుడా కాదా అపరిక్షుణుడు ప్రవేశించాలంటే అవయవాలు ఉండాలి అవయవాలుంటే కొన్ని అవయవాలు ముందు ప్రవేశించి ఇప్పుడు కుక్క లోపల ప్రవేశించిందంటే ఎలా ప్రవేశిస్తుంది ముందు ముట్టేది ప్రవేశపెడుతుంది ఆ సముందులోకి తర్వాత నల్లగా తలకాయ తీసుకొస్తుంది చెరువులూరు ఆ తర్వాత మొత్తం అంతా దూరు లోపల ప్రవేశిస్తుంది అలా అవయవాలు ఉండాలి ప్రవేశించడానికి నిరవయవం అయితే ప్రవేశించడం కూడా నెంబర్ వన్ నెంబర్ టూ సర్వవ్యాపక సమయం ఉండకూడదు పరిచ్ఛిన్నంగా ఉంటేనే ప్రవేశించడం కూడ కానీ పరమాత్మ నిరవయవము అపరిచ్ఛిన్నము కాబట్టి ప్రవేశం కూడా కదా చేతి ఎలా ప్రవేశం కుదరదంటే మేము ఏదో ప్రవేశానికి ఉపాయం చూపిస్తే దాన్ని కొట్టి పారేసి మరైతే నువ్వు అలాగే ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా నేను చెప్పుకుంటే అది కుదరదు కదా మనలాను అని ప్రశ్న ఓకే తెలిసిందండి సమాధానం అందుకే సమాధానం ఏం చెప్పారంటే పరమాత్మ నిరవయవము అన్నట్లయితే ఇన్ని పెచీలు వస్తున్నాయి కాబట్టి పరమాత్మ సాధగవము అనే శబ్దం వదిలిపోతుంది ఇప్పుడు పరమాత్మ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు అంటే ఆయన సర్వవ్యాపకుడు అయితే ఎక్కడికి కుదురుతుంది సర్వవ్యాపకుడు సర్వవ్యాపకుడు అని ఊరికే అలాగా గీ గీపెడుతూ ఉంటే ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు కుదరదు కాబట్టి ఈ సర్వవ్యాపకుడు అనే మాట వదిలిపెట్టేది వీళ్ళు వైష్ణవ సిద్ధాంతం విష్ణు అంటే వివేష్టి విష్ణు సర్వవ్యాపకమైన తత్వము అని చెప్పరు సర్వవ్యాపకమైన తత్వము అంటే సర్వవ్యాపకమైన తత్వము నాలుగు చేతులతో వైకుంఠం నుండి కూర్చుని ఉన్నది అంటే విరోధం వచ్చేసింది కదా అంటే వాళ్ళు ఏం చేశారంటే సర్వవ్యాపకమైన తత్వము అనే మాటని జారవరించేశారు జారవరిచేసి ఏమైనా పెట్టుకున్నారు మిస్టర్ విష్ణువు వైకుంఠంలో కూర్చున్నాడు అని ఇప్పుడు సరిపడేది కాబట్టి ఆయన అవయవాలు లేవు అవయవాలు లేదంటే పుష్టి కూడా ఎలా తెస్తాడు కళ్యాణము ఇవన్నీ అక్కడ కుదురుతాయి కాబట్టి అవయవాలు లేవు అపరిచ్ఛిందుడు అంటే అంతా పేచెయ్యే కాబట్టి ఆయన అవయవాలు ఉన్నాయని ఆశయా ఏవో కొన్ని అవయవాలు చేత ఈ జగత్తులో ప్రవేశించాడని మేము చెప్తాము అలా పెట్టుకో అంటే నా అది ఎలా కుటుతుందో అది ముట్ట మళ్ళీ దాని మీద మళ్ళీ ఇంకో ప్రశ్న ఏమిటి దివ్యోమూర్తపురుష నిష్కలం నిష్క్రియం అంటే ప్రవేశాన్ని నిలబెట్టడం కోసం సవయవుడు అంటే అవయవములు గలవాడు అని మనం అన్నాము అంటే వాడు ప్రశ్న వేస్తాడు అవయవములు గలవాడు ఎలా అంటావయా పరమాత్మ దివ్య చైతన్య స్వరూపుడు రూపం ఎప్పుడైతే లేదన్న నాకు ఇంకా అవయవాలు ఉండవు ఇప్పుడు ఆకాశ అన్నారు ఆకాశము అన్నారు ఇప్పుడు ఆకాశ అని ఉంది సంస్కృతంలో సంస్కృతంలో ఆకాశ అని ఉంది దాన్ని తెలుగులో ఎప్పుడు పెట్టాలి డూ మూ ఊ లూ పెట్టాలి ఓకే మూ పెట్టారనుకోండి ఆకాశము అని పెట్టారనుకోండి సరే దానికి అవయవాలు ఉన్నాయా లేదా మాట ఏమీ రాలేదు అవయవాలు లేవంటే సరే మంచిది అవయవాలు లేవని స్వీకరించవచ్చు మూ పెట్టకుండా డూ పెట్టండి ఆకాశ డు వస్తుంది ఉత్తరాన్ని తెచ్చుకోవాలి ఆకాశుడు రామాడు ఏమైంది రాముడు అవదు రాముడు అవుతుంది అలాగే ఆకాశుడు అని అన్నారు అనుకోండి ఈ ఆకాశుడైనా ఒక రాజ్యానికి రాజు కూడా అని కూడా అన్నారు వాళ్ళు మనిషిని చేసి కూర్చోబెట్టిన తర్వాత ఒక రాజ్యానికి రాజు చేయండి ఎందుకంటే మన పూర్వకాలం రాజుగారి అమ్మాయిని పెళ్ళి అంటే బాగుంటుంది కానీ ఎవరో డ్రైవర్ అమ్మాయిని పెళ్ళి అంటే బాగుంటుంది దేవుడు కూడా కొంచెం శోభగా ఉండాలంటే రాజుగారి అమ్మాయిని పెళ్ళాడ కాబట్టి ఆకాశ రాజు సో ఈ విధంగా మీరు ఆ ఆకాశాన్ని రాజు దూ చేసి రాజు చేసేసిన తర్వాత నిరవయవం అనే మాట ఏమవుతుంది ఎటు కాబట్టి దేవుడు సావయవుడే అని మీరు అన్నది మాకు ఒప్పటలేదు ఒప్పుటలేదు ఎలాగనక దేవుడు అమూర్త అని స్మృతి చెప్తున్నది కాబట్టి ఇన్ని విరోధాలు నాకే కనపడుతున్నాయా నీకెప్పుడు కనపడలేదా నాకు అప్పుడప్పుడు డౌట్లు వస్తున్నాయి నాకు రెండు డౌట్లు వస్తూ నెంబర్ వన్ డౌట్ ఏంటంటే ఇన్ని విరోధాలు వీళ్ళు ఎవరికే కనపట్టలేదు ఎందుకు కనపట్టలేదు ఒక డౌట్ రెండో డౌట్ ఏంటంటే వీళ్ళందరూ కరెక్ట్ నేనే తప్పే వస్తుంది నీకెవరికి ఈ విరోధాలు రాలేదు చక్కగా దిపతికి వెళ్ళి కళ్యాణం చేయించిన తా వచ్చి ప్రసాదం కూడా పెడుతున్నారు నీకు ఈ విరోధాలు రాలేదు ఈ విరోధాలు నా నెక్తి మీదే వచ్చి పడినట్టుగా నాకు అనిపిస్తుంది కాబట్టి ఎన్ని నిరోసాలు వచ్చేస్తున్నాయో చూసారు ఆ ప్రవేశం అనేప్పటికీ ఆయనకి సవయముడు అంటే ఎన్ని సంస్థలు ఉన్నాయి తర్వాత ఆయనకి శ్వేతాశ్వరూపనిషత్ ఎవరు వర్ణించిందంటే నిష్కలం నిష్క్రియము అని వర్ణించింది కళ అంటే అవయవం కళా చిన్నప్పుడు తోలుబొమ్మలాంటికి వెళ్ళేవాళ్ళం తోలుబొబ్బలాంటి వచ్చేది అప్పుడప్పుడు గ్రామంలో తోలుబొమ్మలాంటి వచ్చిందంటే వాళ్ళు ఆ చెరువు గట్టున ఖాళీ ప్రదేశంలో డేరా వచ్చింది వేసిన వాళ్ళు వాళ్ళని చూసినండి ఎరా వీళ్ళు ఎవరైనా వెళ్ళండి తోలుబొమ్మలాంటి వెళ్ళి వాళ్ళు ఇది వెళ్ళిపోయి వాళ్ళన్నాం వెళ్ళిపోయి తోలు బొమ్మలాటే ఎప్పుడు వేస్తున్నావు అని అడిగాం అడిగివాళ్ళు రాత్రి వేస్తున్నాం రా అని వాళ్ళు చెప్పేవాళ్ళు సరే ఆ రాత్రి పెద్దరాళ్ళే భోజనం చేసేసి తొమ్మిది నుంచి మొదలంటాలు ఉంటే ఎనిమిది వెళ్ళి కూర్చుని వాళ్ళంతా వాడు తెర కట్టి పెట్రోల్ మాస్క్ రైట్ పెట్టి ఎలక్ట్రిసిటీ ఉంది కాదు ఆ రోజుల్లో పెట్రోల్ మాస్క్ పెట్టి ఆ తోలు బొమ్మలో ఆడించేవాడు ఏదో మధ్యలో నిత్యమరహ అటువంటి వాడు ఆ ఇత్యమరహ అని కూడా ఈ కాకుండా వకారని జత చేసి నిత్యమరహ అని వాడు ఉదాహరణకి ఇస్త్రీ అని అనాలి ఇస్త్రీ అనాలి ఇస్త్రీ అని మేము జనప్పుడు విస్త్రీ చేసి తర్వాత విస్త్రీ విస్త్రీ అని దాని లేదు అంటే వాళ్ళ వాళ్ళని విస్త్రీ కాదు రాదు ఇవ్వం విస్త్రీ అనగా సరే అయిపోయా విత్యవరహ ఇవ్వడు నేను ఇంటికి వచ్చి అడిగాను ఎవడు విచ్చవరహ అంటున్నాడు అంటే నాకు అప్పటికే యచోయమా సూత్రం లేని చదివి పెట్టారు అప్పటికే అవాదేశం వస్తే కానీ వస్తుంది నిత్య వరహ అక్కడ అవాదేశం లేదు ఏం లేదు అని నేను ప్రశ్న ఒకటి లేవచ్చాను లేవంటే పెద్దవాళ్ళు నోరు పూసుకో తోలు గుమ్మలాంటికి వేడు అని కేకలేశారు కాబట్టి ఈ కళాసు షోడో భాగ నిత్యమర అమరుడు అలా చెప్పాడు నిష్కలం అంటే ఆయనలో ముక్కలేమీ లేదు ముక్కలు లేకపోవడం నాలుగు చేతులు రెండు కాళ్ళు ఇవన్నీ అలా ఏముండవు ప్రవేశం అనేది కూడా ఒక పని ప్రవేశించడం అంటే ఒక పని నిష్క్రియం ఆయన చేసే పని లేదు ఏ పని చేయలేదు నిష్క్రియం అని చెప్తోంది మీరేమో ఆయన లావయోడు అంటున్నారు పైగా ప్రవేశించడం అనే ఒక పని ఒకటి చేశాడని అంటున్నారు అలా కుదుర్తుంది ధర్మం వ్యపదేశర్మం విశేష ప్రతి శేషుతి ఈ వాక్యాల ఉన్న చూడండి వ్యపదేశం అంటే పేరు దేవుడికి ఏదైనా ఒక పేరు పెట్టాలంటే ఆయన ఎందు ఒక ధర్మం ఉండాలి ధర్మం ఉంటే ఆయన పేరు పెట్టచ్చు ఒక ధర్మ విశేషం ఉండాలి ఫలానా ధర్మము విశేషం ఉంటే ఫలానా ఆయన ఎందు ఫలానా ధర్మం ఉంటే దాన్ని బట్టి ఆయనకు పేరు పెట్టచ్చు ఆయన ఎందు ఎన్ని ధర్మాలను మీరు పెట్టడానికి అవకాశం ఉందో అన్ని ధర్మాలను శృతి నిషేధించింది నిషేధ శృతి నిషేధించి దేవుడు మంచివాడు అని మంచివాడిని పేరు పెడదాం ఆయనలో మంచి లేదు కొన్ని చెడ్డ వాడిని పేరు పెడదాం ఆయనలో చెడ్డ కూడా లేదు మంచి లేదు చెడ్డ లేదు ఎక్కడకు దూరం అనేది మంచి చెడ్డలకు అతీతమైన వాడు పరమాత్మ ఆయన ధర్మాత్ముడు అందాం ఆయనలో ధర్మం లేదు కొనే అధర్మాత్ముడు అని అందమంటావా ఆయనలో అధర్మం కూడా లేదు ధర్మాధర్మంలోకి అతీతమైన వాడు ఆయన ప్రేమిస్తాడు ఆయనలో ప్రేమ లేదు కొని ద్వేషం ఉందంటావా ద్వేషం కూడా లేదు అనేది ద్వేష్యోస్తి నా ప్రియ నాకు ప్రీతిపాత్రులు లేడు ద్వేషించలేడు ఆయన ఏం చేరు పెడతాడు పేరు పెట్టడానికి వీళ్ళే సర్వ వ్యపదేశ ధర్మ విశేష ప్రతిషేష వ్యపదేశం అంటే పేరు ఇప్పుడు మనిషికి ఒక పేరు పెట్టాలంటే ఏదో ధర్మ విశేషం ఉండాలి ఏద్రా ఆయన అంత పొడుగ్గా పొడుగ్గా ఉన్నాడు ఆయన వెళ్తున్నాడు ఎవడరా వాడని అడుగుతాడు ఆ పొడుగా అయినా ఎవరు రోజు అడుగుతాడు పొడుగా అయినా అని పేరు పెట్టాడే లేదా ఏదో ఒక ధర్మం ఉండబట్టి పేరు పెట్టాడు ఎక్కడ ఆయన అంత పొత్తిగా ఉన్నాడు ఎవరు ఆ పొత్తి అయినా అడుగుతాడు ఏదో ఒక ధర్మ విశేషాన్ని పెట్టి ఉపదేశం చేస్తారు ఉపదేశము ఉంటే ఆ ఫలానా అని చెప్పడం వ్యపదేశము ఉంట నిర్దేశము ఎపదేశమన్నా నిర్దేశమున్నా మీరు వేలు పెట్టి అదుగో అదుగో అని చూపిస్తారే దాన్ని ఉపదేశము దేవుణ్ణి మీరు వేలు పెట్టి చూ నేను ఒకసారి పాఠం చెప్పాను పాఠం చెప్పేప్పుడు నేను నాకు సదన్గా గుర్తుకొచ్చింది నేను ఏమని దేవుడికి పేరు పెట్టద్దు అని చెప్పారు దేవుడికి నువ్వు పేరు పెట్టద్దు ఎందుకంటే తెలుగులో సామెత ఉంటుంది బొడ్డు పేరు పెట్టాడు అని సామెత దేవుడికి నువ్వు పేరు పెడతావు నువ్వేమన్నా దేవుడికి బొడ్డు పేరు పెడతావా పెట్టదు పేరు పెట్టావంటే ముక్కు కోస్తా జాగ్రత్త అని చెప్పాను నేను పాఠం ఒకసారి ఎవరికి పేరు పెట్టొద్దు నువ్వు నువ్వు పేరు పెడతావు పేరెవరు పెడతాడు దేవుడికి దేవుడికి పేరు పెడితే దేవుడికి గొప్పవాడు అవుతాడా నువ్వు గొప్పవాడు అవుతావు అని గొప్పవాడు పెట్టుకో గొడ్డు కోసి పేరు పెట్టడం అంటే ఏంటి అంటే వాడు పుట్టేప్పటికే వీడు పెద్ద ఆయన వాడి గొడ్డు వీడే కోసాడు వీడో ఆమెయో గొడ్డు కోసాడు కాబట్టి భర్త ఇచ్చాడు కాబట్టి భర్తలో సహకరించాడు కాబట్టి పేరు కూడా మీరే పెట్టాడు అంటే పెట్టాడు మళ్ళా దేవుడికి పేరు పెడతావా ఎవరికి పేరు పెడతా నేను ఒకసారి ఓ దేవాలయానికి వెళ్ళాను అయ్యప్ప దేవాలయం కుంభాభిషేకానికి కుంభాభిషేకం అంతా అయిపోయింది ఇంకనే వెళ్ళి వస్తానండి బాబా ఎండగా ఉంటుంది రెండు రెట్టు నా ల్యాబ్లో లేకపోతాను అని చెప్పేసి నేను ఎదురు చూస్తున్నాను అంతా అయిపోయిందండి పేరు పెట్టుతున్నారు పేరు అయ్యప్ప దేవాలయం అని అన్నారు పేరు ఏంటి అని నేను ముక్కు మీద వేరు వేసుకున్నాను అంటే ముక్కు మీద వేలు తీసేయండి ముందు తీసేసేయండి పేరు ఉంటున్నాయి అయ్యప్పలన్నీ ఒకటి కాదు ఆంజనేయులు అన్నీ ఉంటాయి అభయాంజనేయ వీరాంజనేయ రుద్రాంజనేయ అభీమాంజనేయ చాలా చాలా ఆంజనేయులు ఉంటాయి అలాగే ఈ అయ్యప్పకు కూడా పేరు పెట్టాలి మీరు పేరు పెట్టడం అన్న నేనన్నాను నేను దేవుడికి పేరు పెట్టినండోయ్ నా వల్ల కాదు గుడ్డు కోసి పేరు పెట్టడం అంటే దేవుడికి నేను చేయను అది ఈశ్వరం ఏడల అపరాధం అవుతుంది బాబోయ్ అని మనసులో అనుకున్నాను పై నా పేరు పెట్టడం ఆ పని మాత్రం నేను నేను అభిషేకం చేసేసాను నేను వెళ్ళిపోతాను అక్కడ గురుస్వామి ఒక ఆయన నన్నే పెడతా అన్నాడు ఆయన గురుస్వామి దేవుడికి పేరు పెడతాడు సరే పెట్టమన్నారు పెట్టమంటే ఆయన ఆయన ఏదో పేరు పెట్టాడు అభయ అభయ అయ్యప్ప అభయన్ని నేను వేదాంత సంస్కారాన్ని బట్టి అభయాన్ని వస్తుంది ఆయన ఇంకేదో నేరు పెట్టాడు అయ్యప్ప అని పేరు పెట్టాడు కాబట్టి దేవుడికి పేరు పెడతావు బొద్దు కోసి పేరు పెడతావు అంతటి వాడు పేరు పెట్టామంటే ముక్కు కోస్త జాగ్రత్త అని శృతి సర్వ వ్యపదేశ ధర్మ విశేష ప్రతిషేధం చేసినది